హరిభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం తే గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ క్షి భావాిగుణర సురువామి నవ బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యోష ఋషిభ్యో మహా ఘ బ బ్రహ్మస్ అహం పదార్థర అస్మాచార్యపర్య వందే హరిహిపో పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి తోచి తనను ఎరిగిన మృషగా ఎరుకే విడుచు అదెట్లనా కరములు తమ పనులు తామే గడుపునట్లుగను ఇది కాకుంటే కలదింకొకటి విను మరి కానిదామాట మంచిది ఈ మాట అని పరిపరివిధముల పలుకే పలుకుల పని గడుపునట్లుగను ఇది కాకుంటే కలదింకొకటి విను పరిపూర్ణములో లేనిదే ఎరుకొకటి తోచి తనను ఎరిగిన మృషగా ఎరుకే విడచును అదెట్లనా కరములు తమ పనులు తామే గడుకున్నట్లుగాను ఇది కాకుంటే కలదింకొకటి విను మరి కానిదా మాట మంచిది మాట అని పరిపరివిధముల పలుకే పలుకుల పని నడుపు ఉన్నట్లు ఇది కాకుంటే కలది ఇంకొకటి విను ఇది పదవి జనం సాధారణంగా భ్రాంతి గురించి చెప్పేటప్పుడు ఎండమావుల గురించి చెప్తూ ఈ కదార్థంలో ఎండమావి అనే దానిని మానవులందరికీ బాగా తెలిసినటువంటిది ఎండమావి బాగా ఎర్రటి ఎండలో మెట మధ్యాహ్నం ఎక్కడైనా చూస్తే ఆ వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి దూరంగా నీళ్లు ఉన్నట్టుగా భ్రమింప ఎంత దూరం వెళ్ళినా ఆ నీళ్లు దొరకవు మనం వెళ్ళే కొద్దీ ఆ ఎండమావి ఇంకా దూరంగా పోతుంది దగ్గరే ఉన్నట్టు కనబడుతుంది ఎంత దగ్గరికి వెళితే అంత దూరం పోతుంది అందినట్టే ఉంటుంది కాహానీ అది ఎప్పటికీ అనదు ఉంటే కదా అందడానికి అసలు కాబట్టి విభూతి యోగంలో పరమాత్మ తన గురించి తానే చెప్పుకున్నాడు దైత్యులలో ప్రహ్లాదుడను ఇంద్రియములలో మనస్సును మరుత్తులలో వాయువును ఇలా ఆయన యొక్క విభూతులన్నీ ఎక్కడ ఏవేవైతే ఈ అనంత విశ్వం ప్రభావవంతమే ప్రభావశేలమే ప్రభావవంతమై ప్రభావశీలమై ఉంటాయో ఆయా లక్షణాలన్నింటినీ ఆయనే తన గురించి తానే గుర్తుపడటానికి అనువుగా దిగి వచ్చి అది విభూతి ఉన్నటువంటి విశేషం అలా చెప్పేటప్పుడు భ్రాంతులలోకల్లా నేనే పెద్ద భ్రాంతిని మరీచివలి ఆ ఎండమావిని కూడా నేనే అన్నాడు చాలా ముఖ్యమైనటువంటి సూచన ఉంది ఇందులో ఏమండి ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా పరమాత్మ భ్రాంతులలో కూడా పెద్ద భ్రాంతి నేనే అని ఎక్కడైనా చెప్పుకుంటాడు ఎవరన్నా తన గురించి తాను ఎట్టా చెప్పుకుంటాడా తాను అంత గొప్పవాడు తాను ఇంత గొప్పవాడు తాను అట్లాంటి వాడు దాని ఎట్లాంటి వాడని స్వత్కర్షగా తన గురించి చెప్పుకుంటున్నాడని అనుకోవడం పొరపాటు ఈ విభూతి యొక్క లక్షణం ఏమిటంటే నీవు సర్వే సర్వత్రా ఉన్న పరమాత్మని ఎట్లా దర్శించాలో చెప్తుంది చాలామంది మనసు ఎడలా వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు ఆ మనసు ఏదో వీడియేదో ప్రపంచంలో అంతా వీడిని ఇబ్బంది పెట్టేసిందని ఆ మనసు వల్లే వీడికి అధ్వాన లక్షణాలు వచ్చేసినాయని ఆ మనసు ఎడలో తీవ్రమైనటువంటి అణచివేత ధోరణిని పోరాట ధోరణిని కలపరుస్తుంటారు దాన్ని ఎంతకాలం ప్రయత్నించినా అది సాధించలేదు కారణం ఏమిటంటే ఆ మనస్సు యొక్క బలం పరమాత్మ పరమాత్మ యొక్క విభూతి మనస్సులో ఉంది కాబట్టి మీరు దాన్ని ఏం చేస్తారు జీవుడు పరమాత్మ ముందు తలవంచవలసిందే అంతేగాని పరమాత్మతో పోరాడుతానంటే అయ్యే పని కాదు కాబట్టి సర్వవ్యాపకమై పరమాత్మ ఎలా ఉన్నాడో బోధించేటటువంటి గొప్ప సందేశం విభూతి యోగంలో ఉంది అహమాదిత్యమధ్య భూతానామంత అంటాడు నేను సూర్యుడి మధ్యలో ఉన్నానయ్యా అంటాడు ఏమంటే పరమాత్మ ఎక్కడున్నాడని ఎవరైనా అడిగితే చక్కగా చూపెట్టొచ్చు అనమాట దేవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడా వెతకక్కర్లేదట ఆహామాదిత్య మధ్య స్పష్టంగా చెప్పాడు నువ్వు ఎక్కడా సూర్యుడు వెలుగుతున్నాడంటేనే పరమాత్మ యొక్క ప్రకాశం చేత సూర్యుడు వెలుగుతున్నాడు స్వయంగా ఆయన ఏం ప్రకాశించటం సూర్య ప్రకాశనకి ఆధారమే పరమాత్మ కాబట్టి ప్రత్యక్షంగా పరమాత్మ దర్శనం కావాలనుకున్న వాళ్ళందరూ సూర్యుని చూసి నమస్కారం పెడితే పరమాత్మకు పెట్టినట్టే అందుకని పెద్దలు భారతీయ సంస్కృతిలో ఏ సంస్కృతిలో లేదండి ఏ దేశ సంస్కృతిలో కూడా సూర్యుడికి నమస్కరించేటటువంటి లక్షణం లేదు ఒక భారతీయ సంస్కృతిలోనే ఉదయాన్నే లేచి తప్పక సూర్యోదయాన సూర్య నమస్కారం చేసి తీరవలసిందే భారతీయులందరూ అనేటటువంటి ధర్మాన్ని ప్రవేశపెట్టారు సరే ఈనాటి కాలంలో మితిమీరిన వైపరీత్యం ఏర్పడటం వల్ల వారిని బొద్దెక్కి అప్పుడు లేచి నమస్కారాలు పెడుతున్నారు ఆ నమస్కారాలు వల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు చిత్తశుద్ధి లేని నమస్కారం అంత పెద్ద ప్రయోజనమే ఉండదు నమస్కారం అంటే అర్థం సదా నిన్ను ఆశ్రయించి శరణాగతుడై ఉంటాను నువ్వు చెప్పినట్టు నేను నడుస్తానని చెప్పడం అంతేగాని నేను చెప్పినట్టు నువ్వు నడవమని కాదు को जाबिता चलीवनी इच्छेटे पूजिस्तानने पद्धति एखड़ा वेदों से चपबड़ लेकाम्यार्थ सिद्ध्यार्थमेंटे धर्मा ने अतिक्रमित काम्युन ईश्वर तीरस्ता काबी एंटे ईश्वर धर्मस्वरूप धर्मा ने अतिक्रम्ची ये पनी चेयड़ सृष्टि धर्मा अतिक्रम्ची ये फलता काब्टी इंत गुड़वंत आमृष आने विषय चाचा अभी काबटी विश्वेश्वर दर्शनमें काशीवेली विश्वेश्वर दर्शन का विभूति योग दृष्टिया नी कड़न इंद्रियाभूत विचारण जैसे दिल्ेट प्रत्यक्ष परोक्ष अपरोक्षाभूत विश्वेश्वर दर्शनमे अंकनी తల్లులు పిల్లల్ని పెంచేటప్పుడు ఆడపిల్లలైతే బాలాతృపుర సుందరి అని మగపిల్లలైతే బాలకృష్ణుడని బాలరాముడని పిలుస్తూ పెంచుతారు వాళ్ళని తమ పిల్లల వలె చూడరు వాళ్ళు ఈశ్వరానుగ్రహం చేత జన్మించినటువంటి శిశువు కాబట్టి వాళ్ళలో ఆ పరమాత్మ యొక్క ప్రజ్ఞ వాళ్ళ ఉంది అందుకని పిల్లల మంద మందహాసం చూసి పోని తల్లులు ఎవరు ఉండరు అలాగే ఎవరైనా సరే పిల్లల మందహాసం చూస్తే వాళ్ళకి సహజంగానే ఆనందం కలుగుతుంది ఎక్కడెక్కడైతే ఈ ఆనంద లక్షణం స్ఫురిస్తుందో ఆనంద లక్షణం అంతా సగుణరూపమైనటువంటి పరమాత్మ మెహర్బాబా అంటాడు పరమాత్మ ఏ పరమాత్మ బి పరమాత్మ అంటాడు ఆయన పరమాత్మకు మూడు స్థాయిలు ఎప్పిడా इनकनी अंत दरात्परमने देश सूची काबट्टी सगुणनी निर्गुणनीष्प्रति योगिक ब्रह्म पेर् ब्रह्मने वो दैव प्रणाली में परमात्मे परमात्म बी परमात्म, परमात्म स्थित चपे आह्म परब्रह्म तरवा परात्पर परब्रह्म पद्धति अवतार भेर बाहर काबट्ट మనం విభూతి యోగాన్ని సాధకులందరూ విశ్వాసం బలపడాలంటే విభూతి యోగం చదవాలి ఎప్పుడెప్పుడైతే నీకు భయం వస్తుందో ఎప్పుడెప్పుడైతే నీకు అవిశ్వాసం వస్తుందో లేకపోతే ఎప్పుడెప్పుడైతే నీకు ఎవరి మీదైనా అనుమానం కలుగుతుందో నీమీద నీకు నిస్పృహ కలుగుతుందో అప్పుడు పరమాత్ముడు నీ అన్ నీ చుట్టుపక్కలంతటా ఎలా వ్యాపకమై సర్వకాల సర్వావస్థల ఎందు గమనిస్తున్నాడో తెలుస్తుంది నేను ఎలా రక్షిస్తున్నాడో తెలుస్తుంది నేను ఎలా పోషిస్తున్నాడో తెలుస్తుంది నీవెలా ఈశ్వరుడుపై ఆధారపడి ఉన్నావో తెలుస్తుంది కాబట్టి విభూతి యోగం బాగా చదవాలి ఆ విభూతి యోగాన్ని చదువుతూ ఉంటే మనల్ని మనమే మైమరచిపోవచ్చు అనమాట ఎందుకంటే అదంతా మన గురించే చెప్తున్నారు ఎందుకంటే జీవుడు బ్రహ్మం ఒకటే కదా అలా ఆ విభూతి యోగాన్ని చూసి నా గురించే చెప్తున్నారనే అనుభూతిని పొందుతాడు సాధకుడు ఎవరైతే ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు అలాగే ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠ్యుడైనటువంటి సాధకుడు సిద్ధుడు ఏ దేవాలయానికైనా వెళితే అక్కడ అమ్మవారికి అక్కడ అయ్యేవారికి స్తోత్రరత్నాలు స్థుతి చేస్తూ ఉంటే పూజ చేస్తూ ఉంటే ఆ లక్షణాలన్నీ తన గురించే చెబుతున్నారనేటటువంటి అనుభూతికి లోనవుతాడు ఆ మూల విరాట్టు ధ్రువబేరం స్థానంలో తానే ఉండి ఆ పూజలను స్వీకరిస్తాడు ఆయా ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క అంతరంగ శుద్ధిని అనుసరించి కర్మఫలాన్ని అనుసరించి వారి యొక్క కోర్కెలను రెపపాటులో సంకల్పశక్తితో తీర్చగలిగే సమర్థుడై ఉంటాడు ఆనీ దైవీ ప్రణాళికను అనుసరించి మాత్రమే వ్యవహరిస్తాడు అయితే ఇవన్నీ దేశికులైనటువంటి వారు దాటిపోయి ఉంటారు వీటి కథ దానవతల దానవతల దానవతల దానవతలంటూ దాటిపోతాం అనమాట అట్లా దాటిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పరిపూర్ణము ఎరుక సంగతి చెప్తున్నారు ఆ పరిపూర్ణంలో ఎరుక తనంతలు తానే వచ్చిందట వచ్చిందట అంటే ఇప్పుడు ఆ ఎండమావిని ఎవరు సృష్టించారు ఏ జీవులు సృష్టించలేదు ఎవరైనా ఈ ఎండమావికి నేనే కారణమండి నేనే కర్తనండి అని చెప్పగలరా అంటే ఎవరు కానీ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల యొక్క సముదాయం చేత ఆ ఎండమావి ఉన్నట్లు కనపడదు ఇట్లాంటి భ్రాంతులు ప్రపంచంలో చాలా ఉన్నాయి సృష్టిలో చాలా ఉన్నాయి వీటన్నిటికీ కూడా రాకటా పోకటా ఉంది అంటే ఎప్పుడు మూడు రోజులు ఇరవై గంటలు ఎండమావి కనబడుతుందంటే కనపడదు ఎప్పుడు ఒకప్పుడు మాత్రమే కనబడుతుంది ఎప్పుడు పెడితే అప్పుడు కనపడదు ఆ తత్కాలవత్తు మాత్రమే సృజించబడి తత్కాలవత్తు మాత్రమే చూడు చూస్తూ ఉన్న ద్రష్టకు భ్రమే భ్రమను కలిగించేటటువంటి భ్రాంతిని కలిగించేటటువంటి లక్షణంతో ఉన్నట్లుగా తోస్తుంది పట్టుకుందామని ఎంత దూరం వెళ్ళినా అది పారిపోతుంది కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా సరే అక్కడ నీళ్ళు ఉన్నాయనే భ్రాంతి చెందే అవకాశం ఉంది వాళ్ళకి వికాసం వివేకం తక్కువ కాబట్టి కానీ పెద్దవాళ్ళు ఎవరైనా అడిగి చెప్తేవరే అది ఎండమావి నాన్న అక్కడ నీళ్లు ఉండవు నాన్న కావాలంటే ఎప్పుడైనా సరే ప్రయత్నం నువ్వు ఎంత దూరం వెళ్ళి అది పారిపోతుంది అట్లాగే ఈ ఎరుకను స్వాధీనపరుచుకోవడానికి ఎవరు ప్రయత్నించకూడదు నువ్వు సాక్షిగా ఉంటే అదే పోతుంది మనసు నువ్వు తురియంలో ఉంటే నీ ప్రజ్ఞ నీ నువ్వు పూర్ణబోధాంతర్గతమై పరబ్రహ్మ నిర్ణయంలో ఉంటే ఎరుక అదే స్వాధీనమైపోదు ప్రత్యేకంగా మనస్సును కానీ ప్రత్యేకంగా చైతన్యాన్ని కానీ ప్రత్యేకంగా ప్రజ్ఞను కానీ ప్రత్యేకంగా బ్రహ్మమును కానీ ప్రత్యేకంగా ఎరుకను కానీ పట్టుకొని స్వాధీనపరుచుకోవాలన్న వాళ్ళందరినీ ముప్పతిప్పలు పెట్టక తప్పదు చికాకుపరుచునయ్య సిద్ధుల నెల్ల అంటాడు మోక్షకాంత ఎంతటి అంటాడు ఆత్మలింగ శతకంలో మోక్షకాంత ఎంతటి మూర్ఖురాలంటే మోక్షకాంత్ అంటే ఎవరు ఈ అఖండ ఎరుక అందుకనే కాంత శబ్దం వాడారనమాట కాంత శబ్దంలో స్త్రీ శబ్దం కాదది చాలామందికి తెలియక కాంత అనగానే స్త్రీ అనుకుంటారు కాంత అంటే స్త్రీ కాదు కర్షతీతి కృష్ణ ఆ కృష్ణ శక్తి ఎక్కడైతే ప్రస్ఫుటంగా ప్రకటితమవుతూ ఉంటుందో దానికి కాంతం అని కాబట్టి आ काशक्ति प्रभाव चतने गुरत्वाकर्षण अन्ट दिन पेर देश गुरत्वाकर्षण शक्ति लेकर का प्रभाव चेत ग्रहमु वूर्यन चुटू चिंत अदे का प्रभाव च्रह्मा उत्पन्न अदे का प्रभाव चेतने अनत विश्व को उत्पन्न बी विश्व ब्रह्म जीवल या प्रादुर्भाव लयम का उठानी अंदकनी दाखी का पेर काबी आ सूर्य कांति अंटाने का शब्दों अनेक अभी प्रकाशमे अभी आकर्षण अभी नादू बिंदु कला संबंध अंशाले ఇవన్నీ కాంతశక్తిలో అంతర్భూతములు అన్నమాట కాబట్టి అయస్కాంతం అంటుంటాం అయహ కాంత కలిపితే అయస్కాంతం అంతకుమించి ఏమి లేదు అయహ్ పిండము అంటే నేను అర్థం ఏంటంటే ఇనుప ఇనుప గుండు అయహ్ పిండం అంటే ఇనుప గుండు అలాగే అయస్కాంతం అయహ కాంత ఆ ఇనుపశక్తికి ఇను ఇనువుకి నిజానికి దేన్ని ఆకర్షించగలిగే శక్తి లేదు के के चेशे का आन की आकर्षे शक्ति वैसे अयस् कांत इलांत सृष्टि होने ये पदार्थना उ जीवी लो प्रति जीवी उ अला उड़बटे मरक जीव चेत आकर्षे मरुक जीव आकर्षिस्टे विकर्षण को आकर्षण में भागमे द्वेषम को रागमे ममक अहंकार भागमे ब भोक्त कर्त भागमें साक्षि साक्षित भागमे प्रज्ञ ब्रह्माग ब्रह्म परम भागमी दाने पै दा दाने कहीं अंतर्भूतम सूर्यशक्ति वायुशक्ति జలశక్తి ఈ మూడింటి యొక్క శక్తుల యొక్క ప్రభావం చేత భూమి వేడెక్కడం వలన భూమి యొక్క శక్తి ఈ నాలుగు శక్తులు కలిసి ఆ ఎండమావిగా కనున్నట్టుగా కనబడతాం అట్లాగే ఎక్కడెక్కడైతే ప్రకృతి శక్తుల యొక్క సమాహారం అంతా ఉంటుందో ఆయా సమాహారం అంతా కూడా ఇలాగా లేనిది ఉన్నట్లుగా కనబడిపోతుంది దీనికి మీకు ఉదాహరణ చెప్తాను मूलाधारलया ब्रह्मग्रंथिभेनी मणिपूरा विष्णुग्रंथिभेनी आज्ञाचक्रांतराद्रग्रंथिभेनी सहस्रा सहस्राराबुजारूढ़ा सुधावर्षिण तटिल्लता समरुचिषट्चक्रोपर संस्थिता महाशक्ति कुंडलिनी बिशतं तुतनीयसी भानी भावनागम्य भवारण्य कुटारी का इकड वरकू चार इदरक ललितासहसमें काम ता दीनी चूस मूलाधार निल ब्रह्मग्रंथि विभेदिनी असल दा विभेदे भेदनजे विशेषगा भेद विभेदिनी अंटे अर्थम शक्ति मताने के, के आ, डे चाला चाला आ, आधार मूलाधार दाखिल मूलाधार पेर आ स्था ब्रह्मग्रंथि अटे पुनरुत्पत्ति शक्ति कल स्थान अर्थम एक्ड़े ब्रह्मता दाखिल चला अर्धा सामनार्थ काबट्टी जीवल ओक शक्ति आश्री पुनरुत्पत्ति शक्ति मूलाधार स्था मीद आधारपड़ी మానవుడు ఆ పునరుత్పత్తి అనేటటువంటి లక్షణాన్ని అధిగమించాలి యోగశక్తి ద్వారా విరమించాలి అందుకని తటిల్లత సమరుచి షట్ చక్రో పరిసంస్థిత తటిల్లత మెరపువలే నుంచి మూలాధారం వరకు మెరపువలే కిందకు వస్తుంది అదే సెరిబ్రో స్పైనల్ స్పాజం అంటే అదే వేగ స్నర్వ్ అంటే అదే సుషున్నానాడి అంటే ఇది అంతర్శుషున్న అంతర ఎడ అంత అంతర్పింగళ ఈ షడాధారములన్నీ కూడాను ఈ అంతర ఎడ అంతర్శుషున్న అంతర్పింగళ ఈ మూడు నాడుల మీద శక్తి కేంద్రాలు ఉన్నాయి ఒక్క ఆజ్ఞాచక్రం మాత్రమే బాహ్య ఇడ పింగళ సుషున్న కేంద్రంలో ఉంది కాబట్టి మనం దృష్టిని ఎప్పుడూ కూడా ఆజ్ఞాచక్రంలో నిలుపుకోవడానికి సులభం అక్కడ నిలుపుకుంటూ ఉంటాం అది చాలు సాధకులందరికీ ఈ మిగిలిన శక్తి చక్రాలన్నీ కూడా ఎండమాగుల వంటివి అంటారు భగవాన్ అంటారు అరవిందులు మహానుభావులు అలా చాలామంది అన్నారు పరమహంస రామకృష్ణ పరమహంస కూడా ఇదే అన్నారు చాలామంది ఈ శక్తి కేంద్రాలని స్వాధీనపరచుకోవాలని వాటి వాటి సిద్ధులను అనుభవించాలని అణిమా జ్యష్ట సిద్ధులను స్వాధీనపరుచుకొని ప్రకృతిని స్వాధీనపరుచుకొని ఏవేవో చెయ్యాలనేటటువంటి లాలసత లౌల్యతకి లోబడేటటువంటి అవకాశం అందుకని జ్ఞానమార్గం తెలిసినటువంటి పెద్దలందరూ ఏం చెప్పారంటే నాయన అలాంటిది ఒకటి ఉందని తెలిస్తే చాల నీకు అంతకంటే ఎక్కువ తెలియక లేదు లేదు కొంతమంది ఏం చెప్పారంటే అసలు దాని సంగతి నీకు నీ లక్ష్యం ఏమిటి నీ లక్ష్యం ఆ శక్తి కేంద్రాలు కాదు కదా దాని పనే నీ ఇంట్లో కరెంటు ఎలా ఉందో నీకు తెలిస్తే చాలు కరెంటు ముట్టుకొని చూడక్కర్లే ఆ కరెంటు సద్వినియోగపడితే చాలు దాంట్లో మనం వేలు పెట్టి కరెంట్ చాక్ గుర్తించుకునే ప్రమాదం కొని తెచ్చుకోవక్కర్లే కాబట్టి ఈ సృష్టి అందంతటా విద్యుత్ ఎట్లా వ్యాపకమై ఉందో నీలో ఉన్నటువంటి ప్రాణశక్తికి ఆ కుండలిని అనే పేరు ఇచ్చారు కౌడిని కులయోగిని ఇలా చాలా రకాలైనటువంటి శ్రీ విద్యా చాలా పేర్లు చాలా ప్రభావశీలమైనటువంటి యంత్రతంత్ర మంత్రాత్మికమైనటువంటి ప్రయోగోపసంహారాలు ఉన్నాయి అవన్నీ మానవులకు అందరికీ అవసరం లేదు సాధకులందరికీ కూడా అవసరం లేదు కొంతమంది ఆ సంస్కార బలం కలిగి ఆ మంత్ర సిద్ధత కలిగినటువంటి వాళ్లకు మాత్రమే వాటితో పని వారికి ఆయా రకములైనటువంటి ప్రణాళిక అంతర్గతమైనటువంటి పరిణామం అలాంటి జీవనం అలాంటి గురు అలాంటివన్నీ లభిస్తాయి సరే ఇప్పుడు మానవులు కర్మజీవులు కదా ఇప్పుడు మరి సాధకులు ఎక్కువ మంది వాళ్ళందరూ ఏం చేయాలంట అంటే ఏ ఏ శక్తి స్థానములు ఎక్కడున్నాయో తెలిసి సాక్షిగా ఉండాలి అందుకని ఈ మృషజలంలో ఎప్పుడూ పడవడదు ఈ అంతర్ముఖ ప్రయాణంలో ఈ సూక్ష్మ శరీర ప్రయాణంలో వచ్చేవన్నీ కూడా ఈ ఎండమావుల వంటి చాలామందికి ఆ వాళ్ళు ఏదైనా సాధన మొదలు పెట్టగానే ఈ సూక్ష్మ శరీరాంతర్గతమై ఉన్నటువంటి అనేక రకాల లక్షణాలన్నీ మొదలైపోతాయి ఎవరెవరో కనబడుతున్నట్టు అనిపిస్తుంది ఎవరెవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరెవరో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరెవరో ఎక్కడికో పట్టుకుపోతున్నట్టు అనిపిస్తుంది భౌతికంగా కూడా లాక్కుపోతున్నట్టు అనిపిస్తుంది అనేక రకాలైనటువంటి మగత అనేక రకాలైనటువంటి వేగములు అనేక రకములైనటువంటి ఉద్వేగములు అనేక రకములైన చర్యలు ప్రతిచర్యలు ప్రతిధ్వనులు నాదములు ఇలాంటివన్నీ ఎన్నో తెలియబడుతుంటాయి అయితే ఇవన్నీ తత్కాలవత్తు మాత్రమే కనబడేటటువంటి ఎండమావి వంటివి ఇది జీవిత సత్యం ఎందుకనిట అంటే ఎరుక కూడా ఒక కాలంలో మాత్రమే కాలం తర్వాత ఉండదు అనంత విశ్వం కూడా ఒక కాలభ్ర ఒక కాల ఇమిడి ఉంది ఆ కాలచక్రం అయిపోతుంది అప్పుడు ఆ శూన్యంలో కలిసిపోతుంది ఈ సర్వం శూన్యంలో కలిసిపోతుంది మరలా ఆ శూన్యం ఈ సర్వంలోకి వ్యక్తం అవుతుంది ఒక కాలంలో కాబట్టి సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు లేక తిరోధాన అనుగ్రహములు పంచక్రియలు కూడా నిరంతరాయంగా జరుగుతున్నట్టు కనబడుతూ ఉన్నాయి కానీ చక్రభ్రమణానికి లోనై ఉన్నాయి కాలానిగి లోబడి ఉన్నాయి కాబట్టి కాలాతీత స్థితిలో బయలు మాత్రమే ఉంది గేమిలీ పరిపూర్ణము మాత్రమే ఉంది పూర్ణమంతా కూడా కాలం ఆవరణ చేత ఆవరించబడి ఉంది నిజానికి కాలం ఉందా అని అడిగాడు కాలమని ఎట్లా లెక్క కడతాం అసలు నేను పుట్టిన దగ్గర నుంచి రోజులు లెక్కటబట్టి ఇన్నేళ్ళు బతికాడు అన్నేళ్ళు బతికాడని చెప్పాం నేను అసలు పుట్టుకుందే నేను పుట్టుక లేదు కదా శరీరం పుట్టి శరీరానికి ఎన్ని ఏళ్ళు వచ్చేయో లెక్క చెప్పాం ఈ శరీరానికి ఎన్ని ఏళ్ళు వస్తే మాత్రం ఏంటి ప్రయోజనం ఆ కొండకి వచ్చింది వయసు నాకు కూడా వచ్చింది వయసు అన్నారు పెద్దలు ఏం ప్రయోజనం కాబట్టి భౌతికమైనటువంటి పుట్టుట చతుట మెలకువా కళ నిద్రల చేత రాత్రులు పగళ్ళ చేత లెక్క ఎట్టబడేటటువంటి సామాన్యమైనటువంటి కాలగణన ఏదైతే ఉందో ఈ కాలగణన నిజానికి లేదు కొద్దిగా మనం అవతలకు వెళ్ళి భూమి నుంచి చంద్రుడి మీదకి వెళితే అక్కడ కాలగణన వేరే ఇంకా అవతలకు వెళ్ళి శని మీద కెడితే ఇంకా కాలగమనం వేరే ఇంకా గురుడి మీదకెళితే కాలగమనము వేరే కాలగణనము వేరే అంటే సూర్యుని చుట్టూ భ్రమించే పరిభ్రమించే గ్రహరాశులన్నీ వాటి వాటి యొక్క కక్ష్యాంతర్గతములే అవి పనిచేస్తూ ఉంటే మానవుడు తెలుసుకోవడం కొరకు కాలగణనని ఏర్పాటు చేసుకున్నాడు భూమి మీద ఉన్నటువంటి లక్షణాలని ఆధారంగా చేసుకున్నాడు కాబట్టి నిజానికి బ్రహ్మాండాంతర్గతంగా చూస్తే ఈ భూమి మీద ఉన్న కాలగణన అక్కడ పనికిరదు అందుకని ఇప్పుడు ఏమంటున్నామట ఏమయా భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు మనం జలాన్ని అనుభవిస్తున్నాం కదా ఈ జలమంతా కూడా ఘనీ భవించింది కదా ద్ర ధృవాల వద్ద ఎప్పటికైనా ఈ ఘనీ భవించినటువంటి మంచంతా కూడా కరిగిపోయింది అనుకో ఏమైపోతుంది ఏమైపోతుందా లెక్క కట్టారు ఈ లెక్క లేయటం బాగా వచ్చండి మానవులకి బాగా లెక్క కట్టేసి ఏహీ లేదండి భూమి మీద రెండు మీటర్ల ఎత్తున జలమే ఉంటుంది భో అన్నారా రెండు వందల ముప్పై మీటర్ల ఎత్తు జలం ఉంటుందంటే భూమి మీద మంచంతా కరిగిపోతే అప్పుడు మరి ఇంకెవరు ఉంటారు ఏ బిల్డింగ్లు ఉంటాయి ఏ బిల్డింగ్ ఉండదు రెండు మీటర్లు అంటే అత్యంత అతిపెద్ద ఇప్పటివరకు కఠినమే ఏవైనా అన్నీ మునిగిపోతాయి ఏమంటే మరి ఈ పని ఎప్పటి లోపల జరగవచ్చు అని అడిగారు అంటే శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని కూడా పరిశోధించారు ఒక ఐదు వేల ఇలా జరుగుతూ ఉంటుందండి అన్న అదేంటంటే ఇదేం లెక్క అన్నారు అది అంతేనండి అన్నారు అంతేవాళ్ళు ఏమిటా ఈ రహస్యం అంటే ఐదు వేల సంషయం యుగ సంధి అనే అంశం గురించి భాగవతంలో వేదన చెప్పింది ప్రతి యుగ సంధిలో కూడా ఈ పని జరుగుతుంది ఆయా మార్పులు చేర్పులు వచ్చినప్పుడల్లా మొత్తం వెళ్ళిపోతుంది దీనికి లయమని పేరు ఇది ప్రళయం కాదు వచ్చి లయమే ఈ లయన్ స్థితిలో అన్నీ వెళ్ళిపోయి కొద్దిపాటివి మిగిలిపోతాయి ప్రతీ జీవజాలానికి ఎంతో కొంత బంగారం మచ్చు మిగిలినట్టుగా అది కూడా మిగులుతుంది ఏదైనా హారం చేయించుకున్నారనుకోండి మీకు మచ్చిస్తారు అంటే ఆ బంగారం నిఖార్ సైందావునా కాదా అనేది హారం ఆల్రెడీ తయారైపోయినాక మీరు తెలుసుకోలేరు కాబట్టి ఒరిజినల్ బంగారం మచ్చిస్తారు అనమాట అట్లాగే ఈ మొత్తం జలభూతం భూమండలాన్ని మొత్తాన్ని ఆవరించేసినప్పుడు అన్నీ పోతాయి పోతే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బీజములు మిగులుతాయి స్పెసిమెన్స్ మిగులుతాయి అనమాట మరలా పునః సృష్టి ఇట్లా ఇది యుగ సంధిలో జరిగేవంటి పని సరే మరి ఆనాటి వాళ్ళు కూడా వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ లెక్కలతోటి వాళ్ళు కూడా చెప్పారు మరి గణన అవసరమా కాదా అంటే చాలా అవసరం కాబట్టి విభూతి యోగం ఏం చెప్పిందంటే ఏమయ్యా అసలు నేను తెలుసా ఈ భూమండలం మొత్తం మీద గణికులు చాలా ముఖ్యం అలా గణికులలో అత్యంత ముఖ్యమైన గణికుడు ఎవరో తెలుసా అని అని అడిగి గణికులలో కాలమును నేనే అన్నాడు పరమాత్మ కాలం కంటే గణనంకేది మానవుడు అన్నీ లెక్కేసుకుంటూ ఉంటాడు వాడు అయిపోతుందని మాత్రం లెక్కేసుకుంటాడు చాలా లెక్కలేస్తాడు ఇవాళ పది రూపాయలు సంపాదించాను ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టాను రెండు రూపాయలు వెనక ఇంకా జాగ్రత్తగా చూసి ఉంటే ఇంకో అర్ధ రూపాయలు వెనకేసి ఉండేవాడిని ఈ ఆవ గింజ పట్టుకుని ఉంటే ఎప్పటికైనా ఆవగింజ వేయిగా వేయిగా వేయిగా వేయిగా కొండ తయారవుతుంది దాని ఏముంది రోజు ఊడ్చిన కసు ఓ పక్కన పోస్తూ ఉంటే అదే పెద్ద గుట్టలాగా తయారై కొండలాగా తయారవుతుంది అట్లాగే ఈ లెక్కలన్నీ వేసే వాళ్ళందరినీ చూస్తే నాకు నవ్వు వస్తుంది అనమాట అయ్యో మానవులు ఎంత దుర్దశని అనుభవిస్తున్నారనిపిస్తుంది ఎవరైనా లెక్కలు చెప్తే నాకు చిన్నపిల్లల ఆటవాళ్ళే కనబడుతుందన్నమాట ఏంటంటే ఏది ప్రధానమో తెలుసుకోవడం కోసం తయారైనటువంటిది తల తీసేసినటువంటి మొండే ఏం చేసుకుంటారు ప్రయోజనశీల కాబట్టి ఏ జ్ఞానం కొరకైతే శాస్త్రములు నిర్ధారణగా ఏర్పరచబడ్డాయో ఆ జ్ఞానమనే శిరస్సును తీసేసి లెక్కల చుట్టు తిరుగుతుంది అంతా లెక్కలే జీవితం అంతా లెక్కలే ప్రతిదీ లెక్కే లెక్క లేకుండా ఏదీ లేదండి అంటాడు అప్పుడు ఏమైపోయింది జీవితం అంతా మృగ్యమైపోయింది ఎలా అంటే మృషవలే ఇప్పుడు ఎవరు జీవించటం లేదు జీవిత లక్ష్యంతో కూడా పని లేదు ఎంతసేపు ఎండమావి చుట్టూ పరిగెట్టడమే ఆల్ ఆర్ బిజీ అవుటర్ నిల్ పొద్దున్న నుంచి రాత్రి దాకా విపరీతంగా పనిచేస్తున్నట్టు కనబడుతుంది కానీ ఆ వైపరీత్య లక్షణం చేత ఏం ఫలితం సాధించామయ్యా అని ఎదురు చూస్తే దాన్ని లెక్క వేస్తే మళ్ళీ లెక్క వేస్తే అని అసలు చూస్తే ఏమిటి అంటే అంత గుణధర్మములే తప్ప ఎక్కడా సాక్షిత్వ జ్ఞానం కనబడాలి ఈ రీతిగా మనం వికాసం పొందే వివేకాన్ని పొందే జ్ఞానాన్ని పొందే కొద్దీ ఇత పూర్వం చేసినటువంటి పనులన్నీ వృధాగా ఆ ఎండమావుల చుట్టూ తిరిగినటువంటి లక్షణం మన జీవితంలో బాగా కనబడు ఎక్కడో ఏదో లభిస్తుందనుకుంటాడు లభిస్తుందనుకొని బుబ్రా పరిగెడతాడు అక్కడ చాలామందిని చూశాను నేను అదేమిటి అది ఇంట్లో ఏదో శంఖం ఉంటే దక్షిణావృత శంఖం ఉంటే ఈ ప్రపంచంలో దేనైనా సాధించేసేయచ్చు అని ఎవరో చెప్పారు ఇప్పుడు దాన్ని వెతుక్కుంటూ పోతాడు ఓ రామేశ్వరం కాశీనో లేకపోతే కలకత్తానో గంగాఘాటుకో ఎక్కడ పోతాడు పోయి తెచ్చిపెట్టుకుంటాడు దాన్ని వినియోగించడం తెలియాలా దాని ప్రయోగం ఉపసంహారం తెలియాలా దాన్ని పూరించగలిగే శక్తి ఉండాలా ఆ శంఖనాదాన్ని దశ భాగమై ఉన్నదని అంతర్ముఖంలో వినగలిగే సామర్థ్యాన్ని పొందాలా ఆ శంఖాన్ని పూరించినటువంటి పరమాత్మ స్థితికి ఎదగాల ఇది కదా ఆ దక్షిణావరత శంఖం మనకి బోధించేటటువంటి లక్షణం శంఖం తెచ్చి ఇంట్లో ఏం బాగుపడతావు అది శంఖం సంజ్ఞారూపకమైన సూచన అంటే తెచ్చుకోవద్దని కాదు దాని నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి అట్లాగే సాలగ్రామం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అద్భుతం అని ఆ సాలగ్రామం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏమిటి ప్రయోజనం దీన్నైనా వినియోగించుకోకపోతే ఆ దాంట్లో నా జ్ఞానాన్ని గనక మనం గుర్తించకపోతే జ్ఞాన దృష్టి లేకపోతే అన్ని భ్రాంతిగతమైపోతాయి అది మడిగట్టడమే కావచ్చు జపమే కావచ్చు ధ్యానమే కావచ్చు యజ్ఞమే కావచ్చు సాధనలు ఏవైనా కావచ్చు కావచ్చు ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల భాండ శుద్ధి లేని పాకమదియేల చిత్తశుద్ధి లేని శివపూజ లేమ విరుమా ఆచారం అనేది ఆత్మశుద్ధి ఆత్మ శుద్ధమైన ఆత్మస్థితిలో ఉండడానికి ఆచారం ఆ ఉండడమే ఆచారం ఉండటానికి ఏమిటి నేను శుద్ధాంతరంగుడనై శుద్ధాత్మస్వరూపుడనై దివ్యాత్మస్వరూపుడనై ప్రేమాత్మస్వరూపుడనై ఉన్నాను అనేది ఆచారం నిరూపిస్తుంది నీ జీవనాన్ని గమనిస్తే నీ ఆచారం తెలిసిపోతుంది నీ ఆచరణ ఆచారం అంటే ఏమి లేదు ఆచరణ నీ ఆచరణలో చూస్తే నీలో ఆ దివ్యత్వం ఆ ఆత్మస్థితి కొట్టొచ్చినట్టు ప్రకటితంగా కనబడుతుందనమాట దానికి ఆచారం అని పేరు అట్లాగే బాక మరియేలా భాండశుద్ధి అంటే కేవలం గిన్నె గడగడం కాదు पंचकोशम भांडमें पंचभूतम भाडमे द्वादशादित्यु भाडमे ब्रह्मा ना रेटे एक्ड दाटूते अन विश्व भाडम भाडशुद्धि కాబట్టి ఈ భాండము దేని కొరకు ఏర్పడింది అది చాలా ముఖ్యం కొంతమంది అనుకుంటారు ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నింటినీ తినేయడానికే పుట్టాను అనుకుంటాడు కొంతమంది ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నింటినీ ఇంద్రియానుభూతులన్నింటినీ అనుభవించడానికే పుట్టాను అనుకుంటాడు ఏవైనా వదలమని చెప్తే చాలు అసలు వదిలితే ఇంక జీవితం ఏముందండి అంటాడు తల్లి గర్భాన్ని కూడా వదలకుండా ఉంటే సరిపోయేది కదా పుట్టాల్సిన అగత్యం ఉండేది కదా జీవిత సత్యమే వదలటం తల్లి గర్భాన్ని వదలటంతో ప్రారంభమైంది శరీరాన్ని వదలటంతో ముగిసిపోతుంది కాబట్టి పెద్దలు ఏమన్నారంటే జీవుడికి మానవుడికి జీవితం చేసేది ఒక పనేనయ్యా వదులుటా అంతే ఎన్న చెప్పు అవన్నీ వదలుట అనే ఒక పనిలో భాగం అంతే బాల్యాన్ని వదిలావు అవమారాన్ని వదిలేవు వృద్ధాప్యాన్ని కూడా వదులుతాం కడకు శరీరాన్ని కూడా వదులుతాం సమస్య వదలడంలో కాదున్నది తిరిగి తెచ్చుకుంటావా లేదా ఆ చక్ర భ్రమణంలో పడిపోతున్నావా లేదా ఆ చెరకు గానుగలో నలిగిపోతున్నావా ఈ జీవిత సత్యాన్ని గుర్తురగాలి కారణం ఏమిటి ఎప్పుడైతే సత్య దర్శనం లేనటువంటి వాడికి ఎప్పుడు భ్రాంతి దర్శనమే ఆ భ్రాంతి దర్శనం మృషజలం వలె ఉంటుంది ఎప్పుడూ కూడా ఎండమావిలో నీళ్లు ఈ దృష్టితో ఈ కదార్థాన్ని బాగా అర్థం చేసుకోవాలి పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటితోచి తనను ఎరిగిన మృషగా ఎరికే మాయతన మర్మంబొగననే మాయమై పోయన్ మేలుకొలుపులో ఉంటుంది మాయతన మర్మంబొగననే మాయమై పోవు కాబట్టి ఆ మాయ యొక్క మర్మని తెలియాల అట్లన కరములు తమ పనులు తామే గడుపునట్లుగాను ఒక ఉపమానం వేసారు మనం నడుస్తూ ఉంటాం నడుస్తూ ఉంటే ప్రతి అడుగు ఇక్కడ వేయి అక్కడ వేయి అని మనం ఏమైనా కాలుకు చెప్తున్నాం ఆయన దానికి అభ్యాసవశాత్ వచ్చేస్తుంది అవి ఆటోమేటిక్గా పనిచేసేస్తుంది మాట్లాడుతూ ఉంటాం మాట్లాడుతూ కూడా పనిచేస్తూ ఉంటుంది చెయ్యి పని ఎవరు చెప్పారు తమంతట తామే పనిచేస్తున్నాయి ఇలా ఆయా ఆయా ఇంద్రియాలు చైతన్యం యొక్క సంఘాతంచేత చైతన్యం యొక్క సహకారం చేత తమంతట తామే అవి ప్రవర్తిస్తున్నట్లుగా తోస్తూ ఉన్నాయి ఎరుక కూడా తనంతట తానే జనించి తనంత తానే వ్యవహరించి తనంతట తానే లయమైవ్ దానికి ఏవరు కర్త లేడు దానికి ఎవ్వరు భోక్త లేడు అంతటా ఉన్నది ఇరుగే నిజానికి అంతటా ఉన్నది పరమాత్మ నిజానికి అంతటా ఉన్నది మాయ రెండు ఏకకాలం ఎలా ఉంటాయండి అంటే అదేనాయనా ఈ మర్మాన్ని ఎరిగితే అది విడిచేస్తుంది అంతే ఈ మర్మం తెలియడమే గురుకృప అంటే కాబట్టి ఎరి తెలిసిన వాడు ఏం చేస్తాడంటే నిన్ను కూర్చోబెట్టి ఎట్లా నిన్ను అభిమానరహితుణ్ణి చేయాలి ఎట్లా నిన్ను అహంకార వర్జితుణ్ణి చేయాలి ఎట్లా నిన్ను వాసన రాహిత్యం అయ్యేట్టు చేయాలి ఎట్లా మనోనాశం అయ్యేట్టు చేయాలి ఎట్లా చైతన్య స్వాధీనత చేయాలి ఎట్లా చైతన్య రహిత స్థితికి నేను చేర్చాలి వీటిని దృష్టిలో పెట్టుకుని వింటూ ఉంటాడు నువ్వేం చెప్పినా దేశకుడు ఓ ఇప్పుడు నువ్వు చెప్పే దాంట్లో ఏముంది అని చూస్తాడు నువ్వు ఎన్న చెప్పు ఎలా చెప్పు నీ సాధన గురించి నీ జీవితం గురించి చెప్పడమే నీ పని మిగిలిన లోకో లోకో సంగతులు అతనికి ఏం పని అతనేం వినడు అతనికి ఏం ప్రయోజనశీలం కాదు కాబట్టి ఆశ్రయించినటువంటి సత్శిష్యులు తమ తమ జీవితాన్ని గురించి తమ సాధన గురించి తమ పరిణామాన్ని గురించి చెప్తూ ఉంటే ఈ దృష్టితో చూస్తారు దేశకుడు ఓ ఇప్పుడు తన అభిమానయుతుడై ఉన్నాడా మమకారంతో బాధపడుతున్నాడా అహంకారంతో బాధపడుతున్నాడా లేకపోతే ఆత్మభావలో ఉండే సాక్షిగా ఉండి ఉండగలుగుతున్నాడా లేకపోతే చైతన్యం స్వాధీనమైందా లేకపోతే చైతన్య రహిత స్థితికి చేరాడా ఈ దృష్టితో చూస్తాడు చూసి నీకు ఎలా ఎక్కడ దాటలేకపోతున్నావో ఎక్కడ ఆగిపోతున్నావు అక్కడ చూస్తాడు డాక్టర్ ఎట్లా అయితే మీ అంతర్గత అవయవాలని పరీక్షల ద్వారా తెలుసుకుని దానిని సరిచేయడానికి ఎట్లా చికిత్సనిస్తాడో పరమాత్మ విచికిత్సనిస్తాడు ఆయన చికిత్స చాలక్కడ విచికిత్స కావాలి ఎందుకంటే ఆయన భవరోగ వైద్యుడు కాబట్టి కాబట్టి ఆ భవరోగ వైద్యాన్ని అందించేటప్పుడు కొంతమంది దానికి అనుకూలమైనటువంటి అంతరంగం కలిగినటువంటి వాళ్ళని పనిముట్టుగా వాడుకుంటాడు అలాంటి వాళ్ళు దైవీ ప్రణాళికలో భాగమై వారి యొక్క సేవకులుగా వారి అంశీభూతములుగా సాక్షాత్తు ఈశ్వరస్వరూపులుగా మానవలోక కళ్యాణం కొరకు పాటుపడుతూ కాబట్టి కరములు తమ పనులు తామే గడుపునట్లుగాను నువ్వు ప్రత్యేకంగా చెయ్యి అట్టా తిరుగు చెయ్యి ఇది పట్టుకో చెయ్యి అది వదిలిపెట్టు చెయ్యి ఇటు పట్టరా అని అనక్కర్లా దానికి తెలుసు ఆ టైంకి వచ్చేప్పటికీ ఆ చెయ్యి ముందుకు వచ్చేస్తుకుంటే కలదింకొకటి విను మరి కానిదా మాట మంచిది మాటని పరి పరి ఇంకో ఉపమానం వేసాడు మనమేట రోజువారీ జీవితంలో ఏదైనా సందర్భాలు మన చుట్టుపక్కల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు నిజానికి సాక్షిగా ఉన్నవాడికి పెద్దగా మాటలేని రావు చూస్తూ ఉంటాడు అంతే అతను ప్రయత్నించి మాట్లాడాలి ముత్యాలు ఏరినట్లు వజ్రాలు ఏరినట్టు కూర్చి మాట్లాడాలి అంతేగాని ట్యాప్ తిప్పినట్టుగా గడ్లు దిగినట్టుగా మాట్లాడడం ఏ మాట మాట్లాడినా మాటని సరియైన లక్ష్యస్థితిలో సూటి అయినటువంటి నేటి అయినటువంటి మార్గంలో ప్రయోగిస్తాడు ప్రతి మాట బ్రహ్మాస్త్రమై పనిచేస్తుంది ఆ శబ్దానికి బలం ఉంటుంది ఆయన ఊరికే మాట్లాడనని అనుకోవద్దు ఎప్పుడూ కూడా ఏ మాట కూడా చాలా లోతైనటువంటి అర్థాన్ని పరిణామాన్ని తీసుకొస్తుంది అంత లోతైన దృష్టిని శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు మహానుభావులైనటువంటి వారు చంద్రశేఖరేంద్ర పరమాచార్యులు భగవాన్ రమణులు అరవింద మహర్షి రామకృష్ణ పరమహంస ఇలా భారతావనలో చాలామంది ఉన్నారు లెక్కకు మిక్కిలు ఉన్నారట ఇక్కడ అందుకే ఇది జ్ఞానభూమి యోగభూమి దివ్యభూమి కర్మభూమి నువ్వు ఏ స్థాయికి చూస్తే ఆ స్థాయికి కనబడతారు కర్మ మార్గంలో ఉద్దండులైన వాళ్ళు కనబడతారు యోగ మార్గంలో ఉద్దండలైన వాళ్ళు కనబడతారు యుగేశ్వరగిరి లాహిరీ మహాశైలు పరమహంస యోగానంద ఇలా ఏ మార్గమైనా స్వీకరించండి మహానుభావులు ఎంతోమంది కనబడతారు కాబట్టి అట్లాంటి దేశంలో జన్మించి బ్రెడ్ అండ్ బటర్ ఆహారం కోసం జీవిస్తున్నానండి అనటం అత్యంత నిమ్నమైన భావన కదా ఎండమావుల వెంట పడటం కదా అది కాబట్టి దేని పరిమితి ఎంతో తెలిసి దేన్ని ఎంతవరకు ఉపయోగించాలో తెలిసి భ్రాంతిని పోగొట్టేటట్లుగా భ్రమను విడిచేటట్లుగా పంచభ్రమ నివృత్తి అయ్యేటట్లుగా మానవ జీవనాన్ని తీర్చిదిద్దవలసినటువంటి అవసరం చాలా ఉంది అలా ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు ఈ పేలాలు వేగినట్టుగా మాట్లాడా చాలామంది చూడండి పేలాలు వేగినట్టు మాట్లాడుతుంటారు వాటికి పెద్ద లక్ష్యమే ఉండదు అలాగే ఈ ఎరుకకు కూడా ఏమి లక్ష్యం లేదు ఎంతైన విషయం ఈ రెండు అభిమానాలు ఎందుకు చెప్తున్నారంటే ఆ చేతులు తమంతట తాము పోగడానికి ఏ లక్ష్యము లేదు ఈ పేలాలు వేగినట్టుగా సుధ సుధ శుద్ధ వృధా వాక్కులు నాకు కొద్దిగా విమర్శాత్మకమైనటువంటి మాటలు రావు పైకి మాట్లాడడం వచ్చేసేపటికి కిందకి మాట్లాడడం రావడం లేదు ఈ వృధా వాక్కులు ఎప్పుడూ కూడా ఉచ్చరించరు కాబట్టి అలా ఎవరైతే వాక్ సంయమనం ఇంద్రియ సంయమనం చైతన్య సంయమనం తనను తానే పోగొట్టుకునేటటువంటి పరిపూర్ణమైనటువంటి అచల పరిపూర్ణ రాజయోగలు పరి పరి విధములా పలుకే పలుకుల పని గడుపునట్లుగాను ఇది కాకుంటే కళదింకొకటి విను ఎప్పటికప్పుడు ఈ ఎరుక ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పటికప్పుడు పిల్లవాడిని తల్లి మరిపిస్తూ ఉంటుంది ఒకటి పెడితే నేను తిన్నంటాడు సర్లే ఇత్తనమా అయితే ఇంకోటి మరిపిస్తుంది అనమాట వాడిని వాడు అజీతనా ఇంకోటి పెడుతుంది ఇట్లా వాడిని ఎట్టా లాలించి బుజ్జగించి అన్నం తినే చేసేస్తుంది ఏదో కథలు చెప్తుంది లేకపోతే పాటలు చెప్తుంది ఏదో రకంగా వాడిని జాగ్రత్తగా మాలిమి చేసుకుని ఏది లేకపోతే ఇదిగో నిన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు నిజానికి భయపెట్టదు అస్ఫురణ కలిగిస్తుంది అనమాట అట్లా ఎట్లా కొట్లా వాడిని అన్నం నిర్మించాలని ఆ తల్లి తాపత్రయం అలాంటి తల్లుల్ని చూస్తే నాకు అనిపిస్తుంది ఓ మాయ జగన్మాత ఆవిడ కూడా ఇలాగే ఉంది కదా సకల జీవరాశిని కూడా మాయా మోహిని అయి నిర్మాణమోహజసంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామా మరి మానవ లక్ష్యం కాబట్టి ఆ జాగ్రత్తగా జగన్మాతని ఆరాధించే దేని కొరకంటే ఆరాధన యొక్క ఫలం ఏమిటంటే అమ్మ నన్ను అధిగమించేటటువంటి బలాన్ని నిన్ను అధిగమించే బలాన్ని ఆవిడ పని ఎప్పటిదా అయిపోతుందట నీ తండ్రి అని చూపెట్టడంతో ఆవిడ పని అయిపోతుంది తల్లి పని అసలు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఊహ వచ్చిందట ఊహ వచ్చేంతవరకే తల్లి పని ఊహ రాగానే అది గో మీ తండ్రి అని చూపగానే తల్లి పాత్ర అయిపోయినాడు మరి ఇప్పుడు తల్లులేమో పిల్లలకి నలభై ఏళ్ళు వచ్చిన యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఏళ్ళు వచ్చిన అయ్యో మా అబ్బాయి అని నీ పని ఎప్పుడూ అయిపోయింది ఎప్పుడైపోయింది అది గో నీ తండ్రి అని నిర్ధారణగా నిర్ణయంగా తండ్రిని చూపెట్టగానే జగన్మాత నీ నుంచి తప్పుకుంటుంది ఆ దివ్యత్వం ఉన్నది అప్పుడు నీతో అప్పటి వరకు ఆ జగన్మాత ఆశ్రయం నీలో ఉంటుంది అందువలనే ఊహ లేనటువంటి శిశువు యొక్క భావాన్ని భాషని అన్నింటినీ అర్థం చేసుకుని ప్రవర్తించగలిగేటటువంటి ఔన్నత్యం నీలో ఉంటుంది వాడికి ఊహ రాగానే నీ వివేకం వికాసం మొత్తం తప్పకుండా ఇక వాడు అడగాల్సిందే వాడు అడిగితే చేయాల్సిందే నీకు తెలియదు ఇక తెలివి అప్పటి వరకు తెలిసింది కదా మరి తెలీదు ఇహ తెలీదు అజ్ఞానం ఆవరించేస్తుంది అది మమకార రూపంలో ఆవ ఆవహించేస్తుంది అదిగో నీ తండ్రి అని చూపగానే ఎవరైతే విరమిస్తారో నా బాధ్యత లేదా అబ్బాయి నీ తండ్రికి అప్పచెప్పేశా అంటూ అట్లాగే తండ్రి బాధ్యత ఎప్పుడైపోతుందో కూడా చెప్పారు తండ్రి బాధ్యత అది గో నీ గురువు అని గురువుని చూపగానే తండ్రి బాధిత అయిపోద్ది అయినా అతని సంసిద్ధత ఆయా సాంప్రదాయాలను బట్టి ఉపనయనమైతే ఉపనయనము ఏ కర్మవశాత్తు ఏవే ఉంటే అవి ఆయా సాంప్రదాయక కర్మని వనరించి ఇదిగో నీ గురువు అని గురువుకు అప్పగించేంతవరకే తండ్రి పని ఇహ తర్వాత తండ్రి పని లేదు ఇప్పుడు మరి తండ్రులు ఏం చేస్తున్నారు వాణ్ణి మళ్ళా వాడి పిల్లల్ని పెంచి వాడు పిల్లల పెళ్ళిళ్ళి పిల్లల పిల్లలకి పిల్లల పిల్లలకి కూడా మేమే బాధ్యులు ఇది ఏం పద్ధతి ఇది ఇది పద్ధతి ఇది ఎండమావుల వెంట తిరిగే పద్ధతి ఇది మమకారాన్ని దృఢీకరించే పద్ధతి మమకారమైన అహంకారమైన పెద్ద ఎండమావులది అహంకారం అంటే మమకారం ఉండక తప్పదు కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే నేను అనుకోమాకు నాయన అనేను నేను స్థానంలో అమ్మనో అయ్యనో పెట్టుకో ఏమని అమ్మని అయ్యని వాగర్ధవివ సంవృత్త వాగర్ధ ప్రతిబద్ధయే జగత పితరవు అందే పార్వతీ పరమేశ్వరవు ఆ స్థానంలో ఈశ్వరుణ్ణో జగన్మాతనో పెట్టుకో ఆరాధ్య దైవాన్ని పెట్టుకో పెట్టుకుని మమకార అహంకారాలని మీద పడ్డ పురుగునెట్లయితే అట్లా విసిరిగొడతారట అడిచేత కాటు వేసేంతవరకు చూస్తాం ఆ పురుగు వాళ్తే దులిపేస్తాం అట్లాగా దులిపేసేయాలట ఇంకో ఉపమానం ఉంది బయలుదర్శించినటువంటి మహానుభావులు ఇరుకని ఎట్లా విసిరి కొడతారటయ్యా అంటే నిద్రపోవడానికి దొప్పటి కప్పుకుంటామట ఎంతసేపు కప్పుకుంటావడే నిద్రపోదునంతసేపు ఆ దొప్పటితో నీకు పని మేలుకొన్నాక ఆ దొప్పటితో నీకు పని అది అట్ట తీసి విసిరిపడతాడు అంట అట్లా ఎరుకని విసిరేస్తారన ఉపమానం ఎట్లా చెప్పారన్నమాట ఏ ఎరుకనయ్య అంటే నిద్ర అనే దొప్పటిని అన్నారు మాయ అనే దుప్పటిని అన్నారు ఎరుక అనే దుప్పటిని అన్నారు అవి మనల్ని కప్పి ఉంచుతున్నాయి కాబట్టి జ్ఞానమార్గం ఎట్లా చెప్తాను ఈ రకంగా అధిగమిస్తూ పెడితే అధిగచ్చతి రహితం నాహం ఈ సూచనలన్నీ ఈ మృషజలము ఎండమావి అనేటటువంటి ఒక గొప్ప ఉపమానాన్ని స్వీకరించి తనను ఎదిగిన మృషగా నేనే లేనివాడిని అసలు నేను ఉన్నవాడిని అనుకోవడం కదా ఇది తగాదంతా నేను లేనివాడిని అంటే ఇప్పుడు నీ గాఢ నిద్రావస్థలు భగవాన్ రమణలు ఏమన్నారంటే ఏమయ్యా మేలుకున్నప్పుడు అది తప్పు ఇది తప్పు వాడు తప్పు వీడు తప్పు అంటున్నావే ఈ తప్పులన్నీ నీ గాఢ నిద్రలో ఏమైనాయి అని అడిగా కదా ఎందుకని నువ్వు లేవు నువ్వు ఏదై ఉన్నావో అదై ఉన్నావో మిగిలినవి ఏవీ లేవు మరి మేలుకున్నప్పుడు ఈ గొడవ అంతా వాడు తప్పు వీడు తప్పు వాడు ఒప్పు వీడి ఒప్పు అది కరెక్టు ఇది కరెక్ట్ ఈ కరెక్ట్ అనే ఒక గోర నాకు విన్నప్పుడైతే ఆ ఇంకో వంద జన్మలు పడుతుంది కదా అనుకుంటున్నాడు శతజన్మాధికంగా కాబడుతుంది అనమాట ఏది తప్పో ఏది ఒప్పో తెల్చాలంటే కాబట్టి తప్పు ఒప్పులు తొలికి పెద్దలు ఎందుకనయ్యా అంటే ఇప్పుడు తప్పు అన్నది కాసేపు అయితే ఇప్పుడు ఒప్పు అనేది కాసేపు అయితే అది ఆ అన్వయం కాబట్టి ఎవరిని విమర్శించకూడదు దేనిని విమర్శించకూడదు నువ్వు అధమమని ఎవర ఎవరిని అనకూడదు నువ్వు పనికిరాని వాడు అని సృష్టిలో దేనిని అనకూడదు శుష్కమీ సృష్టి ఎందు లేనే లేదు అన్నారు పెద్ద ఎందుకనిట అంటే విభూతి యోగం చెప్తోంది అంతటా పరమాత్మ అన్నాడు ఆఖరికి మిణుగురు పురుగు కూడా స్వయం ప్రకాశకమే బయట మనం పొలాల వెంబడి వెళితే రాత్రిపూట మినుగులు పురుగులు మిణుకు మిణుకు వండు వెలుగుతుంటాయి మనం వెలగలేము అవి వెలుగుతుంటాయి వాటిలో ఆసక్తి ఉంది మరి మనకంటే ఆ విషయంలో అవి ఉన్నతమే అవి వృధా కాదు కాబట్టి దేనిని శుష్కమని తలంచరాదు గడ్డిపోతని కూడా శుష్కమని తలంచరాదు ఈ నిద్రని ఆ మెలకులోకి ఆ మెలకువని నిద్రలోకి తెచ్చేటట్లయితే నీ యొక్క యథార్థ స్థితి నీకు బోధపడుతుంది అప్పుడు నీలో నిజానికి ఆ దైవీ శక్తి దివ్యాత్మస్వరూపుడైనటువంటి దివ్యత్వం ప్రకటన అవుతుంది నీ ఇాశక్తి సంకల్పంగా మారిపోతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది సంకల్పం అంటే ఒక్క సంకల్పం ఎంతమందిని కదిలిస్తుందో ఎన్ని పెద్ద పెద్ద పనులను సాధింపజేస్తుందో చాలా విశేషమైనటువంటి సంకల్పాలు ఈ భూమండల మీద జరిగినాయి దురభిమానంతో కూడినటువంటి సంకల్పాలు కూడా జరుగుతాయి అలాంటివే ప్రపంచ యుద్ధాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఏ గుణం వైపు తిరిగితే ఆ శక్తి అలాంటి ఉత్పాతాలను సృష్టిస్తుంది ఇదంతా కూడా ఎరుకలో భాగమే ఎంతైన విషయం ఏంటి ఇదంతా ఎరుకలో భాగమే ఇదంతా కూడా లేని ఎండమావి జలం వంటిది ఎంత వెతికినా కూడా ఆ ఎండమావికి మూలాన్ని ఆధారాని ఎండమావిలో నీళ్లని కనుగొనడం ఎవ్వరి వల్ల కాదు ఎందుకంటే అది లేదు అలాగే ఈ ఎరుక కూడా పరి పలుకే పలుకుల పని గడుపునట్లుగాను ఇది కాకుంటే కలదింకొకటి విను నువ్వు ఇలా ఒప్పుకోలేదా అయితే ఇంకోటి చెప్తాను అలా కూడా ఒప్పుకోవా ఇంకోటి చెప్తాను అయితే ఈ రీతిగా సిద్ధాంత సముచ్చయం సూత్ర సముచ్చయం శాస్త్ర సముచ్చయం పెంచుతూ పోతూ ఉంటుంది అలా అలా నడిస్తే శాస్త్ర అరణ్యంలో ఎరుకనే అరణ్యంలో చిక్కుకుంటాం అలా లాభం లేదు తెలుసుకోవలసినంతవరకు తెలుసుకునే ముందు ఆచరించాలి క్రమమైన సాధన క్రమమైన విచారణ క్రమమైన ముక్తి మానవ జీవితం సులభంగా ముక్తి దిశకి చేరవచ్చు దేశికేంద్రుల యొక్క కృప ఉంటే జన్మరాహిత్యాన్ని కూడా సాధించవచ్చు హరి శ్రీ గురుభ్యో నమ హరి ఓ నమద ఓ నమ్ ద్యతేర్ణస్మాద పూర్ణమేవా వశిషి ఓ సహనాభగవత్ సహనౌ సహవీ కరవావహై తేజస్సు నవధీతమస్సు మా విద్విషావహై ఓ శి శి శా పరమరు పరేష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమీ గురుభ్యో నమ